హరి ఓం గణానాన్ గణపతి ఉపమశ్రవస్తేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్ మోతిభి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं भद्रंकुयामदेवा भद्रम पश्येम्भाथिंग सनू यशेम दुस्वस्ति न इंद्रो वृद्धश्रवास्तिषा विश्व స్వస్తినస్తార్క్ష్యోరిష్టనేమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశ్శాంతి నేహ ననేతి మాయాభిరిజామానో బహుధ అయజ అజాయతే సహా సహా అజాయమాన సహా అంటే పరమాత్మ అంటే ఆత్మయే ఆత్మతత్వమే అంటే నేను నా యొక్క స్వరూపము అజాయమాన పుట్టుకలేనిది కానీ బహుధా విజాయతే అనేక రకములుగా పుట్టుతున్నది దీనివల్ల ఇప్పుడు మీరే చూసుకోండి మన జీవితం చూడండి నేను ఉంటాను ఒక ఒక ఒకరోజు జాగ్రత్త వస్తు చూస్తే ఇప్పుడు నిద్ర లేచాను మనస్సులో ఏ వికారములు లేవు ఏ వికారాలు లేవు నిర్వికారంగా అహం నిర్వికారీపలో ఏదో ఇంట్లో ఎవాళ్ళు ఏదో అంటారు ఏదో చిన్న వివాదం ఏదో వస్తుంది మనస్సంతా కూడా కలిచి వేసినట్లు అయిపోతుంది అహం దుఃఖీ అదివ రూపాలు రకరకాలు ఉంటాయి అనేక రకాల దుఃఖం దుఃఖానికి ఒక వ్యవస్థతో ఏం లేదు దుఃఖము నాకు రూపములు వేరు కానీ దుఃఖం వల్ల కలిగే పేడ సమానం ఇప్పుడు కాలు నొప్పి పుడితే పేడకి తలకాయ పోటు పేడకి తెడై ఉంది పేడ సమానమే చాలా ఇబ్బంది పడిపోవడం కష్టపడిపోవడం సమానమే ఎటు దానికి రూపములు అనేకము అలాగే మనస్సులో కూడా దుఃఖము ఏకరూపంగా ఉంటుంది కానీ ఆ దుఃఖము యొక్క రూపములు అనేకం ఉంటాయి సో అహం దుఃఖీ ఇప్పుడు మళ్ళీ ఈ దుఃఖం ఎంతసేపు ఉంటుంది ఓ పావు గంట ఉంటుంది అరగంట ఉంటుంది ఏదో పూట ఉంటుంది దానికి కూడా విసుగే ఎక్కువసేపు దుఃఖించాలంటే కూడా విసుగే ఓ పూట అయ్యేప్పుడు ఏదో మళ్ళీ నిర్వికారం అవుతుంది మనస్సు కొంతసేపు నిర్వికారంగా ఉంటుంది సో ఇప్పుడు ఏమైనట్టు అజాయమాన విజాయతే ఏది పుట్టడం లేదు కానీ పుడుతూనే ఉంటుంది నిజంగా పుట్టలేదు నిజంగా సపోజ్ దుఃఖైపోయింది అనుకోండి ఆత్మ నిజంగా దుఃఖైపోయింది అనుకోండి ఇంకా దుఃఖిగానే ఉండిపోవాలి కాబట్టి ఆకాశంలో మేఘం వస్తుంది వెళ్ళిపోతుంది ఆకాశం ఆకాశంలాగే ఉండిపోతుంది అదేవిధంగా అజాయమానో బహుధా విజాయతే ఇప్పుడు ఈ మనస్సులో వచ్చే వికారములు నాయందే వచ్చినట్లుగా అనిపిస్తుంది కేవలము అజ్ఞానం చేతనే మాయయా జాయతేతో సహా నిర్వాసనమైన మనస్సు నిర్వికారంగా ఉండదు అటువంటి నిర్వాసనము ఆ కారణంగా నిర్వికారము ఆయన మనస్సులో పరమాత్మ స్పష్టంగా ప్రకాశిస్తుంది సో జితాత్మనః ప్రశాంతస్ పరమాత్మ సమాహిత ఆరోగ్యాన్ని కాబట్టి అజాయమానో బహుధా విజాయతే ఈ విషయాన్ని శృతి కూడా చెప్తోంది నేహ నానేతి చామ్నాయా నేహ నానాస్తి కించన జగత్తులో నానా అనేది ఏదీ లేదు ఇప్పుడు దీని సిద్ధాంతం ఏంటంటే ఏమన్నా ఇలా మాట్లాడతారు అన్నీ ఇలా దెయ్యల్లాగా కనపడుతుంటే ఏమీ లేదంటే ఎక్కడైంది ఇప్పుడు ఉద్ధాలకుడు చండిక కథ ఉంది ఉద్ధాలకుడికి చెండిక మిథ్య అంటే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకో సీతాదేవి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు మిథ్య అంటే ఆవిడ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాబట్టి ఏమీ లేదు అని వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ అని ఒక శంక కలగటం సహజం ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు బయట ఏదో ఉందని అనుకుంటున్నందుకాలం ఈ సమస్య పరిష్కారం కాదు అదే ఆ సమస్య అలాగే ఉంటుంది ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బయట లోపల అనే విభాగం ఎక్కడుంది మనస్సులో ఉందా మనస్సు బయట ఉందా అసలు ఈ బయట లోపల అనే విభాగమే తప్పు ముందు అసలు దేహము నేను ఆ బేసిస్ మీద ఈ చర్మానికి బయట ఉన్నది దీన్ని బాడీ లైన్ అంటారు బాడీ లైన్ ఇట్స్ ఏ క్రికెట్ లాంగ్వేజ్ బాడీ లైన్ బాడీ లైన్ బౌలింగ్ అని దేహానికి దెబ్బ తగిలిట్లా బౌల్ చేస్తే బాడీ లైన్ బౌలింగ్ అని అప్పట్లో థామస్ అన్ అని ఇద్దరు బౌలర్స్ ఉండేవారు ఆస్ట్రేలియన్ బౌలర్స్ వాళ్ళు బాడీ లైన్ బౌలింగ్ చేసేవారున అదో ప్రసిద్ధి కింద ఉండేది పేపర్లలో వచ్చేది సో ఈ బాడీ లైన్ అనేది దీనికి బాడీ లైన్కి బయట ఉంటే బయట ఈ బాడీ లైన్కి లోపల ఉంటే లోపల ఏమి విభాగం అది ఆ విభాగము చాలా అసందర్భమైన విభాగం కదా దేహమే నేను అంటే చార్వాకుడైపోతాడు జాగ్రత్త దేహము నేను అన్నానికి వీల్లేదు ఎందుకంటే దేహము నేను అంటే చార్వాకుడై కూర్చుంటాడు కాబట్టి మిమ్మల్ని బాడీ లైన్ బేసిస్ మీద లోపల బయట విభాగం చేయమని చెప్పాడు అసలు కనుక ఏది లోపలన్నా ఏది బయట ఉందన్నా అవన్నీ కూడా మనస్సు ఉందే కదులుతున్నాయి వాట్ ఎవర్ యూ సే ఔట్ సైడ్ ఆర్ వాట్ ఎవర్ యు సే ఇన్ సైడ్ వాట్ ఎవర్ యు సే ూ నో వాట్ ఎవర్ యు సే యూ డు నాట్ నో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద మైండ్ దే ఆర్ ఆబ్జెక్ట్స్ కాగ్నైజ్డ్ బై ది మైండ్ అండ్ ఆల్ మైండ్ మూమెంట్ ఈజ్ ఇన్ కాన్షియస్నెస్ అండ్ ఆల్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ రియాలిటీ ఆత్మా కాబట్టి ఈ జగత్తుని మీరు ఏదైతే అంటున్నారో అది ఆ స్పేస్ లైక్ ఆకాశము వంటి ఆ చైతన్యంలో జాగ్రత్త చేతనలో అలా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ చైతన్యాకాశంలో ఓ సమయంలో ప్రకాశిస్తుంది ఇంకో సమయంలో అంతర్ధానం అయిపోతుంది ఆ విధంగా ఒక కాలంలో ఆరంభమై మరో కాలంలో అంతర్ధానం అయిపోయేదానికి దృశ్యము మిథ్యా అని పేరు అది సత్యం అవుతుంది ఈ జగత్ అనేది ఉందో మీరు నిద్రపోతున్నప్పుడు జగత్తు లేదు నెంబర్ వన్ నెంబర్ టూ జగత్తు వచ్చి నేను ఉన్నానని చెప్పదు వీరంటారు జగత్తుందని అంటే అర్థమేంటి మీ చైతన్యంలో మీ చిదాకాశంలో ప్రకాశించిన దానికే జగత్తు కాబట్టి జగత్తు అనేది చిదాకాశంలో ప్రకాశిస్తు ప్రకాశిస్తోంది తప్ప అది కనబడుతోంది తప్ప యథార్థంగా ఉన్నది అని చెప్పడానికి వీరు సో మనస్సు అనే తెర మీద లేకపోతే దేశకాలముల ఫ్రేమ్వర్క్ అనే తెర మీద మనస్సు అనే ఫిలిం ద్వారా చిదాకాశంలో ఆ చిత్ ప్రకాశంలో కనబడేటువంటి ఒక ప్రవాహానికి జగత్తు అనిపారు కాబట్టి జగత్తు అనేది కనబడుతోందని చెప్పడానికే వీలుంది తప్ప జగత్తు ఉన్నది అని చెప్పడానికి వీళ్ళే బాతి సిద్ధము అస్థిసిద్ధము కాదు బాతి సిద్ధము మాత్రమే కాబట్టి ఆ స్కేల్ ఆఫ్ టైం ఉంటుంది ఒక స్కేల్ ఆఫ్ లో ఇది ఎక్కువ కాలం ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకో స్కేల్ ఆఫ్ లో చాలా తక్కువ సమయం ఉన్నట్టు అనిపిస్తుంది ఇన్ ఎనీ కేస్ కాల ప్రవాహంలో ఓ ఓ పాయింట్లో ఆరంభమై మరో పాయింట్లో అంతమయ్యేది తప్పనిసరిగా అది మిథ్యయే అవును తర్వాత ఇంకొక రహస్యం ఏంటంటే ఈ కంటిన్యూవిటీ అంటే నేహనాస్తి కించన అనే దాని గురించి దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను ఇప్పుడు మీరు అస్థి అని ఏదైతే అంటారు ఇప్పుడు ఘటము ఘటము గలదు అని అంటారు ఘటము గలదు అంటే అభిప్రాయం ఏమిటి ఆ కాల ప్రవాహంలో కంటిన్యూస్గా ఉంది అని అభిప్రాయం ఆ ఘటము ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అలా ఫ్లాష్ లాగా కనపడిపోయింది అనుకోండి అప్పుడు ఉంది మీరు అనరు ఇప్పుడు మెరుపు అలా మెరిసింది పోయింది మెరుపు ఉన్నది అని మీరు అనరు మెరుపు కనపడిపోయిందిరా అంటారు తప్ప ఉంది మీరు ఉండరు ఘటం కూడా మెరుపు మెరిసినట్టుగా మెరిసిపోయినా కనపడలేదనుకోండి ఇప్పుడు ఘటము ఉన్నదే మీరు ఉండరు కానీ ఘటం అలా మెరుపులాగా మెరిసిపోవటం లేదే నిరంతరంగా అంటే కంటిన్యూస్గా ఆ బ్రేక్ లేకుండా కనపడుతుంది కదా ఆ కంటిన్యూటీ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది జగత్తు యథార్థము అని భ్రమపడేట్లా చేస్తుంది వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ నిజానికి మన మత విశ్వాసాలన్నీ కూడా కంటిన్యూటీ మీద ఆధారపడి ఉంటాయి మత ఇప్పుడు యజ్ఞం చేస్తారు పుణ్యం చేస్తారు ఈ పుణ్యానికి అభిప్రాయం ఏమిటి ఈ కాలప్రవాహం ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు చేసిన పుణ్యం భవిష్యత్తులో మనకి లభిస్తుంది గతాన్ని తమచుకుని దుఃఖిస్తారు అంటే గతంలో అదేదో సత్యము దాన్ని నేను దుఃఖిస్తున్నాను అలాగా ఆ కంటిన్యూటీ అనే దాని మీద మొత్తం మనుషుల యొక్క మతపరమైన భావనలన్నీ ఆ కంటిన్యూటీ బేసిస్ మీద ఉంటాయి అలాగే లౌకిక వ్యవహారాలకు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనుకోండి తీసుకుంటే దానికి ఫౌండ్ దానికి మూలంలో ఏముంది కంటిన్యూటీ అనే ఒక ప్రిన్సిపల్ బేసిస్ మీద మేము ఇన్సూరెన్స్ తీసుకుంటాం కాబట్టి మనిషి ఆ కంటిన్యూటీ కోసం జీవిస్తూ ఉంటాడు సాధారణంగా మాకు సంతానం కావాలి అని ఎందుకు సంతానం ఏం చేస్తావా సంతానం సంతానం ఉన్నప్పటి నుంచి వాళ్ళని పెంచాలి పెద్ద చేయాలి ఆ తర్వాత వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతే దుఃఖపడాలి అయ్యో మనం పెంచి పెంచిన వాళ్ళు నా కళ్ళ ముందు తిరగట్లేదే అని దుఃఖపడాలి ఆ తర్వాత వాడు చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయిపోయిన తర్వాత వీడికి పెళ్ళి అవుతుందోదామని దుఃఖపడాలి మీరా పెళ్ళి అయిన తర్వాత వీడు మనం చెప్పిన మాట వినడం మానేసిడే దుఃఖపడాలి తర్వాత వాడు కొంత తన చే తన మీద తాను నిలబడ్డం వచ్చిన తర్వాత రేనన్నా ఒక పదివేల రూపాయలు కావాలరా అంటే ఎందుకంటే బంగు ఊరికే డబ్బాలో వేస్ట్ చేస్తారేంటి అని వాడు అన్నాడు అనుకోండి వాడు అంటాడు ఈజ్ బాగుంటుంది సార్ ఎందుకంటే వాడు ఖర్చు పెట్టే రోజుల్లో వాడు సంపాదించడం కనుక వాడికి డబ్బు విలువ తెలియదు అలా నేను ఖర్చు పెడతాడు తండ్రి గారు ఉంటారు వాడు సంపాదించేవాడికి కానీ డబ్బు విలువ తెలియదు ఖర్చు పెడతాడు వాడు సంపాదించడం ప్రారంభిస్తాడు వాడు సంపాదించడం ప్రారంభిస్తే ఆ డబ్బుకు బాగా విలువ ఉన్నట్టుగా వాడికి అర్థం పూర్వం అలాగా తండ్రి జేబులోంచి లాక్కొని వంద కాయితం షాపు వాడికి ఇచ్చినంత తేలికగా తను సంపాదించిన వంద కాయతం నాయనగారికి ఇవ్వాలంటే ఇబ్బంది పడతాడు అలా పిసిగి పిసిగి లెక్క పెట్టేస్తాడు అప్పుడు వీడు మనస్సు కష్టపడుతుంది ఎందుకు డబ్బు తక్కువే కష్టపడదు డబ్బు వీడి దగ్గర ఉంది వాడి దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో విశేషం ఏంటంటే అందరి దగ్గర డబ్బు ఉంది అంచేతనే ఇన్ని మాల్సు ఇన్ని షాప్స్ వచ్చాయి లేకపోతే అందరి దగ్గర డబ్బు లేకపోతే అన్ని రావు ఇంత ట్రాఫిక్ ఇన్ని కార్లు ఎందుకు వచ్చాయంటే అందరి దగ్గర డబ్బు ఉంది డబ్బు ఇష్యూ కాదు వాడు నన్ను అవమానం చేశాడు లేకపోతే నేను పెంచి పోషిస్తే వాడు ఈనాడు నాకంట నాకు పెద్దరికం ఇవ్వలేదు అనేదో ఒక భ్రమ ఆ అహంకారము ఏదో రూపంగా వీడిని పీల్చి పిండి చేస్తూ ఉంటుంది సో ఏమిటి కంటిన్యూటీ ఏమి ఉద్ధరించినట్టు ఏం సుఖపడ్డట్టు పుత్రాద్రి ధనభాజాం భీతిహీ అని శంకరులు అంటారు కానీ ఈ దుఃఖాలన్నీ ఉన్నా చూస్తున్నా చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నా తనకి కూడా అనుభవం ఉన్నా కూడా మళ్ళీ నాకు సంతానం కావాలి అని కోరుకుంటాడు ఎందుకని కంటిన్యూటీ మనిషికి తెలుసో తెలియకో కంటిన్యూటీ కావాలి రెండు రకాల కంటిన్యూటీ నేను వెళ్ళిపోయినా నా పేరు ఇక్కడ కంటిన్యూటీ కలవాలి కంటిన్యూస్గా నా వంశం నా పేరు నడవాలి తర్వాత నేను వెళ్ళిపోయినా వీడిక్కడి నుంచి తీర్థాలు తర్పణాలు పిండాలు ఇస్తే నాకు అక్కడ కంటిన్యూటీ సో దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ సో ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ బేసిస్ మీదే మీకు ఘటం కనపడుతుంది ఘటం ఉంది అని మీరు అన్నారంటే ఆ కంటిన్యూటీ ప్రిన్సిపల్ ఉంది దాంట్లో ఎలాగా ఆ ఘటము కాల ప్రవాహంలో మీ చేత దర్శింపబడతాం ఈ కాలంలో నేను ఘటాన్ని చూస్తున్నాను కంటిన్యూస్గా చూస్తూ ఉంటాను ఈవెన్ ఫర్ ఎ షార్ట్ టైం అది ఒక ఫ్లాష్ లాగా కన మాయమైపోతే అది మిథ్యాన్ని మీకు చెప్పినా మీరు ఒప్పుకుంటారు అది అలా ఫ్లాష్లాగా కనపడదు అలా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి సత్యం అనిపిస్తుంది మీరు అనొచ్చు సత్యం కాదా అని కాదు ఎందుకంటే ద కంటిన్యూటీ ఇట్స్ సెల్ఫ్ ఇస్ రాంగ్ కంటిన్యూటీ అనే ప్రిన్సిపలే రాంగ్ ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం మీరు ఏది కంటిన్యూ వస్తాను అనుకుంటున్నారు ఆ కంటిన్యూటీ ఎందుకు వచ్చిందంటే మనస్సు మొమెంటరీ థాట్ ఈజ్ మొమెంటరీ ఆ జగత్తు ఉంది అని చెప్పి ది థాట్ త్రూ థాట్ యూ కాగ్నైజ్ ద పాట్ పాట్ని థాట్ ద్వారా మీరు కాగ్నైజ్ చేస్తారు ఆ థాట్ మొమెంటరీ క్షణికం మరి థాట్ క్షణికమైతే కంటిన్యూటీ అనేలా వచ్చింది అంటే థాట్ థాట్ థాట్ థాట్ అలాగ ఈ థాట్స్ యొక్క ఆ సీక్వెన్స్ని మనస్సు మెమొరైజ్ చేస్తుంది ఆ మెమొరీలో పెడుతుంది మనస్సు సో ఈ సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ యొక్క మెమొరీని అది మనస్సు మన ముందు ప్రజెంట్ చేసి ఆ మెమొరీతోటి ఇంటిగ్రేట్ చేసి మనకి కంటిన్యూవస్ అనే ఫీలింగ్ కనపడుతుంది దాంట్లో కంటిన్యూటీ ఏం లేదు ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలము నిన్న పొద్దున్న జలముంది అదే నది వేడ పొద్దున్న ఉందంటారు లేదు నిజానికి అక్కడ కంటిన్యూటీ లేనే లేదు ఈ క్షణంలో ఉన్న జలం మరుక్షణంలో లేదు మరుక్షణంలో ఉన్న జలం ఆ తర్వాత క్షణంలో లేదు కానీ మనకేమనిపిస్తుంది కంటిన్యూస్గా ఉన్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటంటే మెమొరీ ఆ మైండ్లో ఉండే మెమొరీ అనే ఫంక్షన్ వల్ల మీకు కంటిన్యూటీ అనే భ్రమ కలుగుతూ ఉంటుంది వాస్తవంలో ఈ జగత్తులో ఏదీ కంటిన్యూస్ కాదు ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కంటిన్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మొమెంటరీ క్షణికము అని చేతనే దీనికి నేను దృష్టాంతం ఆలోచించాను మీరు చూడండి ఇప్పుడు ఒకటి సినిమా చూస్తూ ఉంటాడు టూ అవర్స్ సినిమా చూస్తూ ఉంటాడు వన్ అవర్ అయినా వెంటనే వాడు అక్కడ ఫ్రేమ్ చూస్తాడు సినిమా తెరడం ఆ ఫ్రేమ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ అంతకుముందు వీడు వన్ అవర్ చూసిన సినిమా యొక్క మెమొరీకి కలిసి ఉంటుంది గివింగ్ ఎ సెన్స్ ఆఫ్ కంటిన్యూవిటీ ఉంటుంది కదా ఆ ఫ్రేమ్ ఇట్ ఈస్ ద లాజికల్ కంటిన్యూవిటీ ఆఫ్ ది వన్ అవర్ సినిమా ఈ వన్ అవర్ సినిమా ఎక్కడుంది ఆ తెర మీదైతే లేదు వీడి మెమొరీలో ఉంది అదే సమయంలో సరిగ్గా ఆ క్షణంలో ఒకటి సినిమా హాల్లో ప్రవేశించాడు లేటుగా వచ్చాడు వాడు కూడా సరిగ్గా అదే ఫ్రేమ్ చూస్తాడు వాడికి ఏమి జ్ఞానం కలుగుతుంది ఆ ఫ్రేమ్ యొక్క జ్ఞానం కలుగుతుంది వాట్ ఎవర్ ఈజ్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ దాన్ని వాడు చూస్తాడు కానీ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంటిన్యూటీ హీ డజంట్ సిఇట్ అంచేతను వాడికి ఏవో బొమ్మలు ఉన్నట్టున్నాయి తప్పిస్తే దాని ముందు వెనక వాడికి ఏం తెలియదు అక్కడ కూర్చుని చూస్తున్నవాడు అదే ఫ్రేమ్ చూస్తాడు కానీ ఆ ఫ్రేమ్ని ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ కంటిన్యూస్ మెమరీ చూస్తాడు కాబట్టి హీ గెట్స్ ఏ డిఫరెంట్ అండర్స్టాండింగ్ వీడు అప్పుడే వచ్చిన వాడికి ఏ అండర్స్టాండింగ్ ఉండదు కాగ్నేషన్ ఉంటుందో అండర్స్టాండింగ్ ఉండదు అంతకు ముందు కూర్చున్న వాడికి కాగ్నిషన్ అదే ఉంటుంది బట్ బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది కారణం ఏమిటి ద ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అది ఎక్కడి నుంచి వచ్చింది తెర మీద కంటిన్యూటీ ఏమీ లేదు మెమరీ నుంచి కాబట్టి జస్ట్ బికాస్ వీడికి కంటిన్యూటీ వీడి అండర్స్టాండింగ్లో కంటిన్యూటీ ఉన్నంత మాత్రాన ఆ ఫ్రేమ్ కంటిన్యూటీ ఉన్న ఫ్రేమ్ ఏం కాదు అది ఇట్ ఈస్ స్టిల్ మోమెంటరీ ఓన్లీ అదేవిధంగా పాయింట్ అర్థమైంది కదండి అదేవిధంగా ఈ జగత్తు మనకి కంటిన్యూస్ అని భాషిస్తున్నప్పటికీ కూడా ఇది కేవలము క్షణికము మాత్రమే కనుక అజ్ఞానం చేత నల్లా భాషిస్తోంది తప్ప అది వాస్తవం కాదు నేహ నానాస్తి కించన ఇది టాపిక్ ఈ టాపిక్లో నేను లాస్ట్ వీక్ ఎంతవరకు చెప్పానో చెప్పాను భాష్యంలో ఉన్నాము చూద్దాము ఎక్కడున్నాము మాయాభి ఇంద్రియప్రజ్ఞాభి అవిద్యారూపా అభిత్యర్థ అంచేతనే అదే ఈ ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా మీరు చక్కగా తెలివిగా తెలి తెలిసేసుకుంటున్నటువంటి ఈ ప్రజ్ఞ అంతా కూడా అదంతా కూడా జ్ఞానము తప్ప మరేమీ కాదు అదంతా జ్ఞానం ఇంద్రియ ప్రజ్ఞ అని మీరు ఏదైతే అంటారో అదంతా జ్ఞానం ఇప్పుడు మీరు ఫ్లవర్ని గులాబీ పుష్పాన్ని చూశారు గులాబీ పుష్పాన్ని చూసినప్పుడు మీకు ఆ కన్ను ద్వారా చూశారు కదా కన్ను చూపించింది ఏమిటి మనస్సు సప్లై చేసింది ఏమిటి అని మీరు ఆలోచిస్తే ఇప్పుడు ముందు రజ్జు సర్పాన్ని చూడండి కన్ను సర్పాన్ని చూసిందా లేకపోతే కన్ను చూసిన దాని మీద మనస్సు సర్పాన్ని ఆరోపించిందా కన్ను చూసిన దాని మీద మనస్సు సర్పాన్ని ఆరోపించింది అంతవరకు సత్యమే కదా కాబట్టి సర్పమన్నది కన్ను చూడలేదు మనస్సు ఆరోపించింది ఓకే ఇప్పుడు వీడు నా కొడుకు అన్నారు ఇంకే కొడుకు కొడుకు అని దృష్టాంతం ఇస్తూ ఉంటాను ఇంకేమని ఇవ్వాలో తెలియక అలా ఇస్తూ ఉంటాను మరోలా అనుకోకండి అయం మమ్మ పుత్ర శంకర్లు కూడా అదే దృష్టాంతం ఇచ్చారు ఎందుకంటే మామ భ్రాత అన్న అటాచ్మెంట్ అంత బలంగా ఉండదు మామ పుత్రహ దగ్గరే ఉంటుంది అందుకోసం అదే ఇస్తూ ఉంటారు సో అయం మామ ఆ పుత్ర పుత్రభావాన్ని ఆ పుత్రుణ్ణి కన్ను చూసిందా లేకపోతే కన్ను చూసిన దాని మీద మనస్సు పుత్రుణ్ణి ఆరోపించిందా కన్ను ముఖ్య పుత్రుని చూస్తుంది కన్ను అలాగ ఒక బొమ్మను చూస్తుంది ఒక రూపాన్ని చూస్తుంది కన్ను రూపాన్ని చూస్తుంది తప్ప పుత్రుణ్ణి శత్రువుని మిత్రుణ్ణి ఇన్నింటిని ఎక్కడ చూస్తుంది కన్ను చూసిన దాని మీద మనస్సు పుత్ర శత్రు మిత్రభావాన్ని ఆరోపించింది ఇప్పుడు కన్ను చూసింది ఒకటి మనస్సు ఆరోపించేది మరొకటి దీన్నే మిథ్య అంటారు దాని పేరే మిథ్య కదండి కన్ను చూసింది ఒకటి దాని మీద సర్పాన్ని ఆరోపిస్తే ఇప్పుడు సర్పజ్ఞానం మిథ్య కదా అలాగే కన్ను చూసిన దాని మీద పుత్రజ్ఞానాన్ని ఆరోపిస్తే పుత్రజ్ఞానం మిథ్యే కదా మరి శత్రుమిత్ర జ్ఞానం మిథ్యే కదా అంతవరకు అర్థమైందండి ఇప్పుడు ఇంకొక నేను స్లోగా బిల్డప్ చేసుకొస్తున్నా కన్ను చూసిన దాని మీద గులాబీ పువ్వు అని మనస్సారోపించిందా అయితే కన్య చూసేసిందా గులాబీ పువ్వుని కాబట్టి మీ గులాబీ పువ్వు అనే జ్ఞానం రజ్జుసర్ప జ్ఞానం కంటే ఏ రకంగా భిన్నమది ఉచ్ఛువే ఇట్ డిఫరెంట్ ఎటు వచ్చి గతానుగతికో లోక జనుడు మానవుడు ఎలా ఉంటాడంటే పరమూఢ పరప్రత్యయనేయ బుద్ధి కాళిదాస మహాగవర్నట్టుగా మానవుడు మూర్ఖుడై ఉంటాడు ఇది గులాబీ పువ్వు ఎందుకని రా అది ఎందుకురా గులాబీ పువ్వు అంటే మా పేటలో వాళ్ళందరూ దాన్ని గులాబీ పువ్వు అనుకుంటున్నారు కాబట్టి అది గులాబీ పువ్వు అంటాడు ఎవిడెన్స్ అది పేట అంటే తెలుసిన బస్తీ మా కమ్యూనిటీ మా బస్తీలో వాళ్ళందరూ దాన్ని గులాబీ పువ్వు అనుకుంటున్నారు కాబట్టి అది గులాబీ పువ్వు అది విజ్ఞానం అది లేకపోతే మా నాయనగారు దాన్ని గులాబీ అన్నారు మా తాతగారు గులాబీ అన్నారు కాబట్టి అది గులాబీ అంటాడు లేకపోతే ఎవడో పుస్తకంలో గులాబీ అని రాశాడు న్యూస్ పేపర్ వాడు గులాబీ అని రాశాడు కాబట్టి గులాబీ అంటాడు వీడు అంధ పరంపర కాలేదు మూఢ పరప్రత్యనేయ బుద్ధి కాలేదు కాబట్టి నేను మీకు మనం చేసేది ఏమిటంటే మీరు ఆలోచించండి ఆల్ పెర్సెప్షన్ ఇస్ మిథ్యా ఆల్ పెర్సెప్షన్ పెర్సెప్షన్ అంటే ప్రత్యక్ష జ్ఞానం అంతా కూడా మిథ్యా ఎందుకంటే ఇంద్రియ ప్రజ్ఞ అంటున్నారు కదా అందుకోసం అలా చెప్పాల్సి వచ్చింది తర్వాత మీరు ఊహ చేస్తారు ఆల్ ఇమాజినేషన్ మిథ్యా కాబట్టి పెర్సెప్షన్ ఇమాజినేషన్ ఇన్ఫ్లెన్స్ కాగ్నిషన్ ఇల్యూషన్ ఐదు చెప్పాను ఈ ఐదింట్లో తేడా ఏమైనా ఉందని మీకు అనిపిస్తోందా ఏమి తేడా లేదు దే ఆర్ ఆల్ సేఫ్ ఇంచేతే శంకరులు చాలా గంభీరమైన ప్రసంగం చేశారు ఇక్కడ ఇంద్రియ ప్రజ్ఞ అనేది ఇంద్రియ ప్రజ్ఞ మాత్రము మిథ్య అది మాయా ఇంద్రియముల ద్వారా మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో అది కేవలము మాయా అది మానసిక సంస్కారాలని ఆరోపించుకుంటూ పోతారు ఉదాహరణకి మనిషి తన జీవితంలో తన గురించి ఇతరుల గురించి ఎన్ని అంశాలను విశ్వసిస్తాడో అవన్నీ కూడా ఇంద్రియప్రజ్ఞకు లోబడి ఉంటాయి అవన్నీ కూడా మిథ్యా వీడు నా తండ్రి ఈమె నా తల్లి నేను ఈ సెట్ ఆఫ్ తల్లిదండ్రులకి పుట్టిన వాడను నేను ఫలానా కులంలో ఫలానా గ్రామంలో ఫలానా చోట ఫలానా గ్రహంలో ఫలానా నక్షత్రంలో ఫలానా తారీఖున ఫలానా రాశిలో పుట్టాను నా పేరు ఇది నా కులం ఇది నా వర్గం ఇది నా గోత్రం ఇది నా వర్ణమిది ఇవన్నీ కూడా ఏ ఒక్కదానికి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనే ఎవిడెన్స్ లేదు ఇవన్నీ కూడా మనస్సు చేత ఆరోపించబడినవి మాత్రమే కాబట్టి ఇంద్రియములు మనస్సు వీటిని వీటి చేత ఈయబడే జ్ఞానం ఏదైతే కలదో అది జ్ఞానము అని అనుకుంటున్నంత వరకు వీడికి ఆత్మస్వరూపము తెలియదు నేను చెప్పి మాటలు కొంచెం మీకు కటువుగా అనిపిస్తే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ కాబట్టి మీరు ప్రత్యక్ష జ్ఞానం అన్నా అనుమాన జ్ఞానం ఉన్నా భ్రాంతి జ్ఞానమన్నా ప్రమాణ కల్పే ప్రమాణకృత జ్ఞానమన్నా మీరు దానికి ఎంత అందమైన ముద్దు పేరు పెట్టినా అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి అన్నీ ఒకటి మాత్రమే అవన్నీ ఇంద్రియ ప్రజ్ఞలే ఇంద్రియ ప్రజ్ఞ అంటే చిత్తము మెమొరీ యొక్క రెస్పాన్స్ తప్ప మరొకటి కాదు గులాబీ పువ్వు అన్నది అక్కడ ఉన్నదాని కంటితో చూచినప్పుడు మన చిత్తము నుండి వచ్చిన రెస్పాన్స్కి గులాబీ పువ్వు పేరు తప్ప అక్కడ ఉన్నది గులాబీ పువ్వు అని మాత్రం కాదు ఎదురుకుండా కనపడ్డ ఒక రూపాన్ని కన్ను చూసినప్పుడు అయం అమ్మ అని వీడు మనస్సులో ఉండే వాసన ఆ చిత్త వాసన బయటకు వచ్చి వీడు నా పుత్రుడు అని వీడు భ్రమించి చేస్తోంది తప్ప బయట ఉన్నవాడు పుత్రుడు కాదు మిత్రుడు కాదు శత్రుడు కాదు వాడు అయితే మనిషి అయ్యాడు లేకపోతే దేవుడు అయ్యాడు లేకపోతే ఇంకోటి ఏదో అయ్యాడు వాటెవర్ మనం అనుకునేది మాత్రం కాదు మన ఇంద్రియ ప్రజ్ఞ ఆల్ ది వే అది మిథ్యాభూతమైనది అజాయమానో బహుధా విజాయతే అజాయమాన అంటే వాస్తవంగా జన్మలేనివాడు వస్తుత జన్మశూన్య వాస్తవంగా జన్మలేనివాడు బహుధా విజాయతే అనేక రకాలుగా పుడుతున్నాడు శంకరులు ఏమన్నారంటే అహం సుఖీ జాత అహం దుఃఖీ జాత అన్నీ అన్నీ పుట్టుకలే మనస్సులో ఉదయించిన ప్రతి వికారము పుట్టుకే ఎందుకంటే ఆ వికారంతో వీడు తాదాత్మ్యాన్ని చెందుతాడు నేను అదే అయిపోతాడు ఆ అంతకు ముందు క్షణంలో వికారం లేదు మరుక్షణంలో మళ్ళీ లేదు మధ్యలో ఉంది కాబట్టి ఆ వికారము గలవాడుగా పుట్టాడు వెళ్ళిపోయాడు అంతే రమణ మహర్షి అని వీడికి పుట్టుక అంటే ఏ క్షణంలో దేహాభిమానం కలిగిందో అది పుట్టుక ఏ క్షణంలో దేహాభిమానం పోయిందో అది అది గిట్టుట అంటే అర్థం నిద్ర లేచిన దేహాభిమానం ఆరంభమైన క్షణం పుట్టిన క్షణం నిద్రలోకి జారుకునేప్పుడు దేహాభిమానం విలీనమైన క్షణము గిట్టిన క్షణం అంతే కదా మరి వీడు అహంకారం లేదు కదా నేను ఫలానా పురుషుడను వ్యక్తిని అనే అహంకారంగా చెప్పేవాడు నిద్రలో ఎక్కడున్నాడు లేడు కదా కాబట్టి అదే గిట్టుట గిట్టుట తస్మాత్ మాయ జాయతే సహా తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా అందువలన అందువలన అనగా ఎందువలన అంటే ఏదో పాట ఒకటి సహజంగా తస్మాత్ అందువలన ఎందువలన ఎందువలన ఆత్మస్వరూపానికి యథార్థమైన పుట్టుక లేదు అందువలన లేనందువలన మరి పుడుతున్నాడంటే యథార్థమైన పుట్టుక లేనివాడు పుడుతున్నాడంటే అర్థం ఏంటంటే మాయైవ జాయతే తుసహ మాయ చేయ మాత్రమే పుట్టుతున్నాడు తుశబ్ద అవధారణార్థ ఈ తుశబ్దం ఎక్కడుంది తుశబ్దం ఎక్కడుందో చెప్పు చూడండి జాయతే తుసహ మాయయా జాయతే తు సహ తూ అంటే మామూలుగా అర్థం భట్ కానీ ఇక్కడ బాగా కాదు భట్ కాదు ఇక్కడ ఏవా మాయయా ఏవ జాయతే మాయచే మాత్రమే పుట్టుచున్నాడు ఎందుకంటే పుట్టుక లేనివాడు పుట్టుచున్నాడు మాయచేతను మాత్రమే సంభవం ఉండదు సంభవమే కాదు కాబట్టి తు అన్నది అవధారణార్థము అంటే ఏవ నిశ్చయార్థము మాయయైవేతి అవధారణ అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూషన్ వస్తుందేమో అని మాయయా తు అంటే మాయయా ఏవీ అని అర్థము నహి అజాయమానత్వం బహుధ జన్మచంభవతి ఇది పెద్ద సమస్య ఇప్పుడు దేవుడు పుట్టే పుట్టుక ఉన్నదా పుట్టుక ఉన్నది దేవుడు నిజంగా పుట్టుక అనేటువంటి వినాశ ధర్మాలు దేవుడికి ఉన్నాయా లేవు మరి ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోవాలి కదా పరస్పర విరుద్ధమైన లక్షణాలు పెట్టకూడదు ఇప్పుడు దేవుడికి కోపం ఉంటుందా మీరు చెప్పండి దేవుడికి కోపం ఉంటుందా ఉండదు కదా మరి ఇంకీ పైన ఎప్పుడు దేవుడికి ఒప్పడ్డాడనే మాట అంటే నేను కాలను పట్టుకుంటాను లేకపోతే మీకు మల్లగా నాకు మల్లగా ఆయనకు కూడా కోపం ఉంటుందనే ఒప్పుకోండి ఏదో ఒక సెటిల్మెంట్కి రావాలి కదా ఈ పరస్పర విరుద్ధార్థాలను నెత్తిమి పెట్టుకుని మోసుకుంటూ తిరగడము అదేమీ తెరిగితేటలు అనిపించకూడదు దేవుడికి కోపం ఉంటుందా ఉండదు దేవుడికి దుఃఖం ఉంటుందా ఉండదు దేవుడికి వికారములు ఉంటాయా ఉండవు దేవుడికి వీడు వీడు కావలసిన వాడు వీడు పరాయి వాడు అని ఉంటుందా ఉండదు మరి ఈ బేసిస్ మీద మీరు ఒప్పుకు కాబట్టి పుట్టు దేవుడికి పుట్టుక కానీ ఆయన ఇక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు ఇదిగా పుట్టాడు అదిగా పుట్టాడు ఆ బాధ మిథ్యా అంటే అదిగో నువ్వు శంకరుడు అంటున్నావు మిథ్య అంటున్నావు అని చెప్పేసి మళ్ళీ మీద విరుచుకు పడిపోతూ ఈ ద్వైతులు ఇలాగే ఉంటారు నేనెప్పుడో బాంబే వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక ఒక ద్వైత ప్రొఫెసర్ ఒక ఆయన కలిశాను వాళ్ళు ఇంకే అలాగా కలవడానికి వస్తారు ఎవడో వీళ్ళు ఎవడో చెప్తారు మన దగ్గర పాఠం వాళ్ళు ఎవడో చెప్తారు స్వామీజీ ఉన్నాడు ఆయన ఎక్కడ పాఠం చెప్తాడు అక్కడ పాఠం చెప్తాడు ఏదో మన మీద ప్రేమతో అలా చెప్తాను చెప్తే ఓహో అలాగా ఆయన సంగతి చూద్దామని వస్తారు ఆయన వచ్చి ఆయనకుండే ద్వైత జ్ఞానం అంతా నా ముందు ప్రదర్శించాడు నేను చెప్పాను చూడండి కానివ్వండి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆ మాట కూడా చెప్పకపోతే అదంతా సత్యం అనుకుంటాడే అసత్యాన్ని ఎలా చెప్తాం మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది కొంచెం ఓపిక పట్టాలి కానీ మీకు ఓపిక ఉన్నట్టు నాకు కనపడదు నాకైతే టైం లేదు నేను ఎయిర్పోర్ట్కి పోతున్నాను ఆలోచించండి ఈ పుస్తకం చదవండి లేకపోతే ఈ సీడీ వినండి ఏదో చెప్పేసి నా దారిని నేను పోయా అయిపోయాను నేను మళ్ళీ నాలుగైదేళ్ళు గ్యాప్ ఇచ్చి మొన్న బాంబే వెళ్ళాను వెళ్ళి మళ్ళీ విద్యార్థులందరూ చుట్టూ చేయలేరు ఏదో రెండు రోజులు క్లాసులు చేసేనా అప్పుడు వాళ్ళు చెప్పారు ఏముండో ఆ వేళ ఆ ద్వైతా ప్రొఫెసర్ ఉన్నాడు కదా ఆయన మీరు చెప్పారు సరహా ఆయన ఇప్పటికే అలాగే ఉన్నాడండి అని చెప్పారు మొదలవా మీరు ఆయన ప్రారంభాధీనంగా ఆయన పోతూ ఉంటాడు ఇప్పుడు ఆయనకు కూడా భగవంతుని అనుగ్రహం రావాలి కదా ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన అనుగ్రహం రావాలంటే మహాపుణ్యం చేస్తుండాలి టైం పడుతుంది రైటెడ్ కమ్యూనిటీస్ టైం కాబట్టి ఈ వైరుధ్యాలు ఇలాగే ఉంటాయి అలాంటి వైరుధ్యాలతోటే కాలక్షేపం చేస్తూ ఉంటారు జనాలు అనేక వైరుధ్యాలు సో అజాయమానత్వము బహుధ జన్మ రెండూ ఒకే వస్తువునందు అలా ఏకత్ర నా సంభవతి మాయయా అంటే పర్వాలేదు మాయయా అనే మాట మీరు పెట్టేస్తే అన్నీ సెట్ అవుతాయి మాయా అంటే అదిగో శంకర్లు మాయావాదం చేస్తారు మాయా అంటున్నారు అన్నింటి అన్నీ మాయంటాడు ఆయన అని అంటే అవి ఏమిటి మాయ అనకూడదు చెప్పును పోనీ ఏమిటి ఏమిటి మాయా అనొచ్చు ఏమిటి మాయా అనకూడదు చెప్పును యూ సెటే లేకపోతే అసలు మాయ అనేది అసలే వద్దంటావా వాట్ ఈజ్ యువర్ ఐడియా సో ఈ రకంగా వేదాంతాన్ని చదివిన వాళ్ళు కూడా మాయా మాయా చదవడమే తప్ప దాన్ని తెలుసుకునే ప్రయత్నించారు ఈ మాయా అనేదాని గురించి చాలా నిక్కచ్చిగా మాట్లాడినవాడు ఒక స్వామి వివేకానంద మాట్లాడాడు చాలా నిక్కచ్చిగా మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే మాయా అన్నది అదేదో ఒక ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ ఏం కాదు అది అది మన జీవిత సత్యం అని చెప్పాడు నీ జీవితంలో ప్రతి క్షణంలోనూ మాయా అనే దాని యొక్క ప్రభావం నీకు కనపడుతూ ఉంటుంది నువ్వు తెలుసుకుంటే ఏంటో చాలా చక్కటి విచారాన్ని ఆయన చేశాడు ఓ పుస్తకంలో చదవడం ప్రారంభిస్తే ఓ ఇరవై పేజీలు ఉంది కేవలము మాయా అనే టాపిక్ మీద అనేక ఆచార్యులు మాయ గురించి ఎక్కడా అక్కడ శంకరులతో సహా మాట్లాడతారు కానీ అంత సమగ్రంగా మాట్లాడిన వాడు నాకు ఎక్కడ ఎవడో ఒకే స్థానంలో మాయ గురించి అంత సమగ్రంగా చెప్పాడు చాలా గొప్ప జ్ఞాని సో కనుక మాయా అన్నది మన జీవితంలో ప్రతి క్షణంలోనూ మన జీవితంలో ఆక్రమించి ఉన్నది ఎక్కడెక్కడ వైరుధ్యం ఉంటే అక్కడ మాయ మనం ఎలా ఉంటామంటే ఓ క్షణం ఇదిగో నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేదే నేను బ్రతకలేను అంటాడు మరుక్షణం ఐ ఐ హేట్ యూ అనో ఏదో వ్యతిరేకమో ఏదో కంప్లైంటో ఏదో చేస్తాం ఇప్పుడు ఆ ఎదుట వ్యక్తి విషయంలో వీడు ఎలా ఉన్నాడన్నది పాయింట్ కాదు వీడి మనస్సులో వీడే మాయ యొక్క ఆ హోల్డ్లో ఉన్నాడని అర్థం వీడే ఆ వాసనలకి నుంచి బయట ఆ వికారములను వీడు తప్పించుకోలేకపోతున్నాడు అని అర్థం సో మాయాశక్తి చాలా బలమైనది సరే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఒకే వస్తువు పుట్టకపోవటము పుట్టడము రెండూ ఉండము ఇప్పుడు ఇప్పుడు ఈ ద్వైతులు కర్మవాదులు వీళ్ళందరూ కూడా జీవుడికి నాశము లేదు అని అంటారు కదా జీవుడికి నాశం లేదు జీవుడికే నాశం ఉంటే ఇంకీ తద్దినాలు ఈ పుణ్యాలు యాగాలు యజ్ఞాలు అనవసరం వీడు నశించడు జీవుడు నశించడు జీవుడు నశించడు కాబట్టే వీడిక్కడ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్ళి భోగాన్ని అనుభవిస్తాడు జీవుడు నశించడు కాబట్టే వాడికి వాడి పేరు మీద ఇక్కడ శ్రాద్ధాదికృత్యాలు చేస్తూ ఉంటాడు మరి జీవుడు నశించడని నువ్వు చెప్తున్నావు కదా ఆబేసిస్ మీదే యజ్ఞం యాగం పూజా పురస్కారం నువ్వు మాట్లాడుతావే మరి జీవుడు పుట్టేడని నువ్వు ఎందుకంటున్నావు నశించడు అని నువ్వు కూడా అనాలి అదిగో వాడు పుట్టాడు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ దాని మీద ఇంతప్పుడు చేంతాడంత వ్యవహారం వైఆర్ పోయిందా సో లేకపోతే చార్వాకులాగా యూ టాక్ స్ట్రైట్ ఫార్వర్డ్ చార్వాహకుడు అంటాడు నథింగ్ దేహమే ఇంక జీవుడు లేదు ఏమీ లేదు ఇక్కడ వీడు చావడం ఏమిటి అక్కడ వీడికి శ్రాద్ధ పెడితే అక్కడికి వెళ్ళడం ఏమిటి వాడు అన్నీ కొట్టిపారేస్తాడు ఓకే సో నువ్వు ఏదో ఒక పద్ధతిలో ఉండాలి కానీ ఒక ఆల్ ఇక్కడ ఒక అక్కడ హౌ గోడ మీద పిల్లి వాటబుతుంటుంది అగ్ని ఉంది అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా ఒకప్పుడు వేడిగా ఉంటుందో ఒకప్పుడు చల్లగా ఉంటుంది ఒక చోట వేడిగా ఉంటుంది మరో చోట చల్లగా ఉంటుంది అలా చెప్తే దాన్ని ఏమంటారండి ఎలా చెప్పడానికి వీరలేదు అన్ని దేశాలలో అన్ని కాలాలలో అగ్ని వేడిగానే ఉంటుంది అలాగే జీవుడికి పుట్టుక ఉందా లేదా అజాయమాన పుట్టుక లేదు కనబడుతోంది దట్ ఈస్ ఆల్ రైట్ దా దాని పేరే మాయా అగ్నావివాత్యమౌష్ణ్యం చది ఎలాగంటే అగ్నియందు చల్లదనము వేడి రెండు అగ్నియందు ఉంటాయి అని చెప్పడం ఎలా కుదరదో అలాగే ఆత్మతత్వం నందు పుట్టుక పుట్టకపోవటము జన్మ జన్మ అభావము అజత్వము రెండు కూడా ఆత్మతత్వముల ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు కానీ మాయ చేత సినిమా తెర మీద అగ్ని ఉంటుంది అది వేడిగా ఉంటుందా ఉండదా ఉండదు సినిమా తెర మీద అగ్ని వేడిగా ఉండదు అగ్ని సినిమా తెర మీద వేడిగా ఉంటే ఇంకక్కడ మనం కూర్చున్నట్టే కాబట్టి సినిమా తెర అగ్ని మాయయా దృశ్యతే అని చెప్పాలా కర్లేదు అంతే ఫలవచ్చ ఆత్మైకత్వదర్శనమేవా శృతినిశ్చితోర్థ ఇప్పుడు సృష్టివాక్యాలకి యథార్థమైన సృష్టియే అర్థము అంటే ఆ అర్థానికి ఆ వివరణకి ఏమీ ప్రయోజనం లేదు నిష్ప్రయోజనమైనటువంటి వివరణ అలా కాకుండా వాక్యములు అవి యథార్థమైన సృష్టిని చెప్పటం లేదు మరి ఏం చెప్తున్నాయి సృష్టివాక్యముల యొక్క తాత్పర్యము ఈ ఈ క్రమంగా ఈ ప్రాసెస్లో ఈ సృష్టి యథార్థంగా జరిగింది అని చెప్పడం కాదు మరి సృష్టివాక్యముల యొక్క తాత్పర్యమేమిటి అంటే ఈ సృష్టి అనేకముగా భాషిస్తున్నప్పటికీ వాస్తవంలో ఇది కేవలము పరబ్రహ్మ మాత్రమే ఒకడంటాడు అబ్బా ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయండి అని ఒకడు అన్నాడు అంటే ఇంకొకడు అన్నాడు చాలా రకాలు ఉన్నాయిలండి కానీ అవన్నీ బంగారం నుంచే వచ్చాయి అన్నాడు అంటే వాడు ఏం చెప్తున్నాడు బంగారం నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ పలు రకాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా వీటి మహిమ అని చెప్తున్నట్టకపోతే చాలా రకాలుగా ఇవన్నీ కనబడుతున్నా వాసు వస్తువు బంగారం మాత్రమే అని ఏం చెప్తున్నట్టు బంగారం మాత్రమే వస్తువు అని చెప్పడానికి దాని ప్రయోజనం అలా ఈ సృష్టి వాక్యాల యొక్క పరిస్థితి అంతే ఏమండీ ఈ ఆకాశం ఉన్నది ఆ దేవుడి నుంచి వచ్చిందిలేండి వాయువు ఉన్నది ఆ దేవుడి నుంచే ఆకాశం ద్వారా వచ్చింది అగ్ని దేవుడి నుంచే వాయువు ద్వారా వచ్చింది ఓహో అన్ని దేవుడి నుంచి అన్ని దేవుడి నుంచే వచ్చాయి అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు దేవుడు ఒక్కడే సత్యము మరి దానివల్ల లాభం ఏమిటి అది తెలుసుకుంటే నీకు మోక్షము ఫలవత్వాచ్ఛ ఆ దేవుడు నీవే ఆత్మైకత్వ దర్శనమేవ శ శృతినిశ్చిత అర్థ శృతి ఈ సృష్టివాక్యాల ద్వారా నిశ్చయించినటువంటి పరమార్థమేమంటే పరబ్రహ్మయే ఆత్మ అది అద్వయ సత్యము మనకి కనబడే నానాత్వాన్ని మరి ఎలాగ హౌ టు సెటిల్ దిస్ దిస్ ఈజ్ హౌ ఈ నానాత్వం కూడా ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినది వచ్చినట్లు కనబడుతున్నది వెళ్ళి ఆ పరబ్రహ్మలోనే విలీనమవుతోంది కాబట్టి ఈ కనబడీ దాని యొక్క కనబడేటువంటి నానాత్వము యొక్క వస్తుత్వము సత్యతత్వము పరబ్రహ్మ మాత్రమే కాబట్టి కనబడి దాన్ని నిరాదరించి నిరాకరించి ఎందుకంటే అది మిథ్య దాని మీద ఆదరం అనవసరం దాన్ని నిరాదరణ చేసి దాన్ని నిరాకరించి మనం ఏం చేయాలి ఆ ఆత్మతత్వము అద్వయము అని తెలుసుకోవాలి అదే ఫలవత్వం ఫలవత్వాచ దానికి ఫలం ఉంటుంది ఏమిటి ఫలం మోక్ష ఫలం కాబట్టి ప్రయోజనం ఉంటుంది అంతేగాని ఈ ప్రాసెస్లో సృష్టి అయింది అని తెలియటం వల్ల ఎందుకు పనికిరాదు ఆ ఫానివల్ల ఏమీ ఫలం లేదు మన జీవితంలో కూడా నేను ఫలానా తేదీనాడు పుట్టాను అని తెలుసుకోవటం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు పైగా ఆ తేదీని నడుపుతాను ఆ రాశి ఆగ్రహం ఆ నక్షత్రం అంటే ఈ సమాచారం అంత బుర్రలో పెట్టుకుని వీడు గిలగిలగిలలాడుతూ అలాగ ఏమీ విశ్రాంతి లేకుండా ఉంటాడు అలా కాకుండా నేను పుట్టలేదు నాకు పుట్టుకలేదు అని తెలుసుకుంటే వాడు జీవన్ముక్తులు చెప్తాడు అసలు వ్యాధి కూడా దేహాభిమానం ఉన్నవాడిని పీడిస్తుంది తప్ప దేహాభిమానం లేనివాడిని అంతల్లా పీడించదు అసలే దేహాభిమానం లేనివాడిని అసలే పీడించదు వ్యాధి కూడా కాబట్టి ఈ ఈ సత్యాన్ని తెలుసుకోవటంలో ఫలము గలదు ఫలము ప్రయోజనము జీవన్ముక్తి కలదు అదే వాక్యం చెప్తున్నారాయన తత్ర కోమోహః ఏకత్వమను పశ్యత ్రవర్ణాద్ మొన్న ఆయన ఎవరో ఈ మంత్రం చెప్పి దానికి అర్థం చెప్తున్నారండి ఆయన చాలా మనస్సుకి చాలా కష్టం అనిపిస్తుంది చాలా తప్పుగా అంటే ఏమి సంబంధం లేని అర్థం చెప్పేస్తాడు ఇప్పుడు మీరు ఏదో శ్లోకం చదివి తోలుబొమ్మల పట్ల వాళ్ళు ఇచ్చమరహా అనో అమరణ గంటలో సగం తప్పి వాడు తోచింది చెప్తారు తరిగి తిరిగి సబంధమేవాడు ఒక ఆయన హరిగతి చెప్పేవాడు హరిగతి చెప్తో ఎదృశ్యం తన నశ్యం అన్నాడు శాస్త్రకారుడు కాబట్టి హనుమంతుడు ఒక్క గెంతుకు ఎంతాడు ఈ హనుమంతుడు గెంతుకు ఎంతడానికి ఎదృశ్యం తన శాస్త్రకారుడు అని ఎవడో ఈ శాస్త్రకారుడు ఎవడండి ఆ శాస్త్రకారుడు ఎవరో చెప్పండి అంటే మళ్ళీ ఆయనకి తెలియదు అసలు శాస్త్రకారుడు అన్నాడంటే వాడికి తెలియదు అని అర్థం లేకపోతే ఏదో భారవ లేకపోతే కాళిదాసో లేకపోతే వ్యాసుడో వాల్మీకో అన్నాడని చెప్తాడు తెలుసున్నవాడు ఆ తెలిసిన వాడు కొంత కొంత ఖచ్చితంగా చెప్తాడు ఏమి తెలియని సందర్భంలో మాత్రమే శాస్త్రకారుడు అంటాడు మేము కూడా వాడుకుంటూ ఉన్నాం శాస్త్రకారుడు అన్నాడంటే వీడికి దాని స్ట్రక్చర్ ఎక్కడో తెలియలేదని ఆయన ఆ మానవ మహాంత మంత్రం చెప్పింది మంత్రం ఏదో స్వరాలు ఇటు ఇటుగా చెప్పి పోల్లే స్వరాలు ఏదో చెప్పినా మొత్తానికి మంత్రం చెప్పేటది సంతోషిద్దాం అనుకునే ఒకలో దానికి అర్థం ఎందుక నీకు రాని మంత్రానికి అర్థం నువ్వు ఎందుకు చెప్పాలి వచ్చింది చెప్పుకోవచ్చు కదా పురాణం చెప్పొచ్చు కదా పురాణ ఖలు వచ్చు కదా అవి చెప్పొచ్చు కదా Atleast ఏదో చెప్తున్నాడన్న ఒక సంతృప్తి అనే ఉంటుంది ఎంత అధ్వాన్నంగా ఇది మంత్ర వర్ణ ఆ మంత్రం ఈశావాస్యంగా తత్రమోహః ఏకత్వమను పశ్యత అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం అను మీకు శాస్త్రాధ్యయనం అంటే వేదాన్ని ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఆచార్యుని యొక్క అనుగ్రహంతో అధ్యయనం చేసి ఆ తత్వాన్ని చూసినప్పుడు మీకు ఏకత్వమే దర్శనమిస్తుంది ఆ ఏకత్వాన్ని కనుక మీరు దర్శించగలిగితే అంటే ఏకత్వం ఎప్పుడు దర్శించగలుగుతారు నిర్వికారమైన మనస్సులో మాత్రమే దర్శించబడుతుంటారు మనస్సు నిర్వికారంగా ఉండాలి అది ఎప్పుడు సంభవము నిర్వాసనగా ఉండాలి వాసన ఉంటే వికారం వచ్చేస్తుంది వాసన ఉందంటే వికారమే నిజానికి వేదాంతాన్ని కొంచెం సీరియస్గా అధ్యయనం చేసి మనం దీని తత్వాన్ని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ఆ వాసనల యొక్క లోడు తగ్గేట్లో చేసుకోవాలి ఇప్పుడు డాక్టర్ అన్నాడు కాఫీ తాగితే నీ కడుపులో మంట ఇంకా పెరుగుతుందా వీడి కడుపులో మంట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వాడేదో ఎండాస్కోపీ ఏదో చేసి అల్సర్ అప్పుడే ప్రారం అవుతూ ఉందా నువ్వు కాఫీ ఎక్కువ తాగితే ఇంకా పెరుగుతుంది అని చెప్పాడు డాక్టర్ అయితే ఏం చేయమంటారు కొంచెం లైట్గా తాగు ఆ డీకాఫినేటెడ్ కాఫీయో లేకపోతే రాత్రి కషాయం వేసి మొన్నడు పొద్దున్నే తాగడం అలా కాకుండా లైట్గా అప్పటికప్పుడు కొంచెం పౌడర్ తక్కువ వేసి మరీ హాట్ మరీ బాయిలింగ్ వాటర్ కాకుండా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ వాటర్ వేసి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయి కిందకు వచ్చేసింది ఏదో చాలా లైట్గా ఉంటుంది దానికి కొంత పాలచొక్కలు వేసుకుని తాగు తగ్గించు ఎందుకంటే యూ రిడ్యూస్ ది లోడ్ ఆఫ్ కెఫీన్ అని సమాధానం చెప్తారు అదేవిధంగా మీ మనస్సులో వికారము తగ్గాలి వాసనలు తగ్గాలి వాసనల యొక్క లోడ్ తగ్గాలి అంటే మీరు కూడా కొంత ఆ కెఫీన్ లోడ్ తగ్గించినట్టుగా వాసనల లోడ్ తగ్గడానికి కావాల్సిన వ్యవస్థ చేసుకోవాలి ఆ వ్యవస్థ ఏమిటంటే మీరు ఈ సెల్ ఫోన్ మానేయాలి ఎందుకంటే అది వాసనల లోడ్ని పెంచుతుంది మన మామూలుగా పూర్వకాలం మనం ఒకప్పుడు మనం ఎంత మాట్లాడే వాళ్ళమో దానికి ఇప్పుడు మూడు నాలుగు రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నాం ఈ సెల్ ఫోన్ కారణంగా మన చేత వాగిస్తూ ఉంటుంది సెల్ ఫోన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అలాగే చేస్తారు మీరు ఎంతసేపు మాట్లాడినా పర్వాలేదు అంటాడు సో ఎనీ టైమ్ ఫ్రీ మినిట్స్ అంటాడు మీరు ఎన్ని నిమిషాలైనా అర్ధరాత్రి కూడా మాట్లాడచ్చు అంటే వీడు అర్ధరాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేకపోతాడు ఆ స్థితికి చేరుకుంటాడు